శబ్దగ్రాహ్యతలో ఉన్నటువంటి లక్షణాలన్నీ కూడా ఈ వర్ణాల్లో నేర్పుతారన్న అంటే రకరకాలైనటువంటి ప్రయోగాలన్నీ ఇందులో ఉంటాయి మానవుడు కూడా తన జీవితం కూడా సప్తవర్ణ శోభితంగా ఉండాలని అనుకుంటూ ఉంటాడు ఎఫ్జిఆర్లో ఉన్న రంగులన్నీ ధరిస్తే బాగుండు అనుకుంటూ సప్తవర్ణ శోభితంగా ఎక్కడ తయారవుతుంది చెప్పండి వస్త్రాలు షాప్ దగ్గరికి వెళ్ళి వాడిని ఏ ఇంద్రధనుసులో ఉన్న ఏడు రంగులో ఉన్న చేర కదా బాబు అన్నా అలాంటి ఆలోచన ఇంకా ఎవరు చేయలేదండి ఏదో ఒక వర్ణం ఎంచుకోండి అంటే కలిపేస్తే తెలివైపోతుంది కాబట్టి తెల్లటి వస్త్రాలు కట్టుకున్నాం అప్పుడు ఏడు వర్ణాలు కట్టుకున్నాం ఒకేసారి ఒకవేళ మీరు అసలు ఏ వర్ణాన్ని కట్టుకోదలుచుకోలేదు అప్పుడు ఏం చేయాలి నల్లటి వస్త్రాలు కట్టుకో అప్పుడు ఏ వర్ణం అయితే అది నలుపు కాదు తెలుపు కాదు నీలము కాదు ఆకాశానికి వర్ణం లేదు నీటికి నీటికి యొక్క లక్షణం తీసుకున్నాం అనుకోండి నీటికి కూడా వర్ణం లేదు రంగు రుచి వాసన లేవు మీరు కరెక్ట్ ఎగ్జాక్ట్ ప్యూర్ వాటర్ తీసుకుంటే దానికి వర్ణం లేదు రూపం రూపం ఉంది వర్ణం లేదు రుచి లేదు నిజానికి నీళ్ళలోకి చాలా రుచి ఉంటేనే నీళ్ళేటడు బాబు చవగా ఉన్నాయి తీన్నాయన్న తగాదాలు చాలా ఉన్నాయి జీవితం సరే ఆ నీటి గురించిన ప్రయోగాలు అన్నీ ఇన్ని కాదు జాగ్రత్తగా గమనించి మనం పెంచభూతాలను గమనిస్తే వాటికి ఏ వర్ణాలు లేవు వాటికి ఏ రకమైన భేదాలు లేవు ఆ అంశాన్ని ఇక్కడ ఉపమానంగా స్వీకరించి మనకి స్వాత్మ జ్ఞానాన్ని నిరూపించే ప్రయత్నం చేస్తున్నారు అసలు ఆత్మ ఈ ఆత్మస్వరూపాన్ని నిర్ణయించడానికి సృష్టిలో ఒక పోలిక లేదు దేనితోనూ పోల్చి చెప్పడానికి వీలు కానటువంటిది ప్రమేయము లేనటువంటిది అమేయము కానీ మరి మనకు ఎలాగోలా తేల్చి చెప్పాలి కదా ఎలాగోలా పిల్లవాడికి ఏనుగంటే ఏమిటో చెప్పాలి కదా అందుకని ఎక్కడి నుంచో ఒక దగ్గర నుంచో ఏనుగు బొమ్మను తెచ్చి ఆ ఏనుగు బొమ్మ వాడికిచ్చి లేదా పుస్తకంలో ఉన్న ఏనుగు చూపెట్టి ఇప్పుడు మరీ అధ్వానం పుస్తకాలతో పనిలేదు కదా ఐప్యాడ్ ఐపోవాడు ఇలాంటివి ఐఫోను దాంట్లోనే చూపెట్టేస్తాడు ప్రపంచాన్ని అంతా కూడా వాడు ఏమనుకుంటాడంటే ప్రపంచం అంతా అందులోనే ఉంది వచ్చిన చిక్కు పిల్లవాడికి ఏంటంటే ప్రపంచం ఎందులో ఉందిరా బాబు అంటే ఇంతకుముందు కనీసం పుస్తకాలు చూపెట్టేవాడు ఇప్పుడు పుస్తకాలు తీసేసాడు పుస్తకాల స్థానంలో ఎలక్ట్రానిక్ డివైసులు వచ్చేసినాయి అన్నీ అందులోనే ఉన్నాడు మీ గురువు గారు అంటే గూగుల్ నా గురువు గారు ఎందుకని అన్నీ గూగుల్ని అడుగుతున్నాడు కాబట్టి తల్లి తండ్రి గురు దైవం పక్కకు పోయారండి ఇప్పుడు ఆ నాలుగు స్థానాలు కలిపి గూగుల్ వచ్చేసి అమ్మ ఎక్కడ ఉందిరా అంటే అమ్మ ఫోటో కావాలంటే గూగుల్లో చూస్తే ఉంటుంది లేదా ఫోన్లో చూస్తే ఉంటుంది ఎందుకని ఇట్లాంటి దశకి మానవుడు యాంత్రిక యుగం సాంకేతికత అన్న పేరు మీద యంత్రాలను వాడగా వాడగా వాడగా మానవుడు కూడా యాంత్రీకరణం ఇలా ఇలాంటి దశని మనం గత యాభై ఏళ్లలో చూడవచ్చు ఒకప్పుడున్న మానవ సంబంధాలు ఇప్పుడు లేకపోవడానికి ప్రధాన కారణం ఏమిటంటే ఆనాడు ప్రతి పనికి మనుషుల మీద ఆధారపడేవాడు ప్రతి కూడా మానవులతో సరైన సంబంధ బాంధవ్యాలను కలిగి ఉండేవాడు వ్యవహార రీత్యా అందరితో సవ్యంగా సక్రమంగా సాత్వికంగా సద్బుద్ధితో వ్యవహరించాలనేటటువంటి దృక్పథం అందరిలో ఉండేది క్రమేపీ ఇప్పుడు ఏమైంది ఆ ఒక్కొక్క ఒక్కొక్క యంత్రాన్ని తీసుకొచ్చి పెట్టేసి పెట్టేసేపటికి ఏమైపోయింది నాకు ఎవ్వరితో పని లేదు యంత్రాలు ఉంటే చాలు అనుకుంటాడు చిట్ట చివరికి వాడికి అన్ని పనులు గుర్తు చేయడానికి కూడా యంత్రమే అలాంటి యంత్రం కూడా తయారు చేసేసాం ఏది ఇల్లు ఉడవడానికి యంత్రం బట్టలు యంత్రం అడ్డు తోవడానికి యంత్రం లైట్లు చప్పట్లు కొడితే లైట్లు చప్పట్లు కొడితే లైట్లు ఆగిపోతాయి మనుషులు వస్తే లైట్లు వెలిగితే మనుషులు పోతే లైట్లు ఇట్టే అసలు ప్రపంచంలో ప్రతిదీ అంతా ఆటోమేటిక్ ఎవరిథింగ్ ఆటోమేటిక్ మీరు ఏదన్నా ఆటోమేటిక్ కాలేదన్నారు అనుకున్నారు ఇంకా మీరు అప్డేట్ అవ్వలేదు ఏంటండి అంటే వాడు ఎక్కడో పాతరాత యుగంలో ఉన్నట్టు ఇప్పుడు నవీన నాగరికత యుగంలో ఎవ్రీథింగ్ ఆటోమేటిక్ ఏమిటయ్యా ఆటోమేటిక్ ఆకలి కూడా చెట్ట చివరికి ఎందుకని వాడు శరీరానికి ఏ పని చెప్పడు కదా పూర్తిగా అసలు యాక్చువల్ గా యంత్రాలన్నీ ఎవరు దృష్టిలో పెట్టుకుని తయారు చేశారనిపిస్తుంది అంటే సాంతం బెడ్ రిటర్న్ కాళ్ళు చేతులు కన్ను కదపలేనటువంటి వీలు ఏమో లాంటి వాడి కోసం తయారు చేశారు ఇవన్నీ ఆయన కన్నురెప్పలు ఒకటే కదలచగలడు మస్కులర్ డిస్ట్రోఫీ అలాంటి వాళ్ళు కదలకుండా అన్ని పనులు అన్న దృష్టితో తయారు చేశారనిపిస్తుంది కాని అన్ని పనులు స్వయం సమర్థమై తనకు తాను చేసుకోగలిగిన వాడు కూడా ఇవన్నీ ఆటోమేటిక్ గా వచ్చేసాడు ఏమైపోయింది దానివల్ల ఏది ఎవరు ఎందుకు ఎప్పుడు అన్న విచక్షణ అజ్ఞానం కనుక లేకపోతే మెహర్ బాబా అంటారు ఆదిమ మానవుడు రాళ్లతో కొట్టుకున్నాడు ఆధునిక మానవుడు ఆటం కొట్టుకుంటున్నాడు కొట్టుకోవడం అన్న లక్షణం ఎక్కడ పోయింది ద్వేషం అన్న లక్షణం ఎక్కడ పోయింది సంఘర్షణ పూర్ణతమైనటువంటి జీవనం ఎక్కడ పోయింది ఎంతో మంది భూమండలం మీద అవతార పురుషులు ఎంతో మంది వచ్చి అనేక రకాలైన మార్గదర్శనం ప్రబోధనం చేశారు కదా ఇన్ని ప్రబోధనం మానవులకే కదా ఆదిమ మానవుడి నుంచి ఆధునిక మానవుడి వరకు లెక్క లక్షలాది